హీ హీ సెల్ హీ పర్చేజెస్ లక్సెస్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం టూత్పేస్ట్ అంతే టూత్పేస్ట్ కనుక మనిషి ఫిక్స్ అయిపోయాడంటే వాడు బతుకు ఉంటుంది కానీ అదే టూత్పేస్ట్ కొంటాడు కోక్ తాగేవాడు కోక్కే తాగుతాడు పెప్సీ తాగడం పెప్సీ తాగేవాడు పెప్సీయే తాగుతాడు కోక్ తాగడం మీరు ఏమిటనుకుంటున్నారు ఇదంతా అడ్వర్టైజ్మెంట్ అంటే యా బాథర్ ఈజ్ లాట్ ఆఫ్ సైకాలజీ అనేది వాళ్ళు అంచేతనే వాళ్ళు ఇబ్బగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్రీగా ఇచ్చేవారు కాఫీ మీకు తెలుసా ఇన్స్టెంట్ కాఫీ ఫ్రీగా అక్కడికి వెళ్ళడం కాఫీ తాగేయడమే మీరు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి తాగిన వాళ్ళేం కాదంటారు ఫ్రీగా ఇస్తాడు వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తాడంటే హీ వాంట్స్ యూ టు డ్రింక్ బ్రూవ్ ఫర్ యువర్ లైఫ్ టైం దీస్ పీపుల్ అమేజింగ్ పీపుల్ కాబట్టి చాలా డేంజరస్ పీపుల్ ఇట్స్ ఎ ఇన్వేషన్ కల్చరల్ ఇన్వేషన్ ఇట్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 టోటల్లీ డిస్ట్రాక్టెడ్ వాల్యూ సిస్టమ్ని పెట్టేస్తుంది మనస్సులో వీడు వీడు ఎలా ఉంటాయి యంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ దృష్టిలో ఆ డ్రెస్సెస్ ఆ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ ఆర్ వటెవర్ వాటెవర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ దేట్ దోస్ డ్రెస్సెస్ అండ్ దెన్ దట్ లైఫ్ స్టైల్ ఆ టూత్పేస్ట్లు తర్వాత ఆ సోప్స్ దెన్ ఆ మేనరిజమ్స్ కూడా ఉంటాయి దాని తోడుగా మేనరిజమ్స్ ఆ పాటలు ఆ మ్యూజిక్ ఆల్ దట్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ ప్యాకేజ్ and now the person is hooked to that package. Wadu, uh, he is happy with everybody as long as his uh, uh, package is not disturbed. Wadu, Talitantral, Japan, Mata, and Tadu. As long as they give pocket money enough to sustain this value system. Wadu, Talitantral, Isturna, Dabbu, Takwa, Indan, Kodai. వీడు పక్కన ఇంకొకటి ఉంటాడు వాడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటాయి వీడు హీ స్టార్స్ డెవలపింగ్ యానిమర్సిటీ టువర్డ్స్ హీస్ పేరెంట్స్ బికాస్ దే ఆర్ నాట్ సస్టైనింగ్ ద ప్యాకేజ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ కల్చరల్ ఇన్వేషన్ అండ్ ద కన్సూమరిస్ట్ కింద మర్చిపో మనిషి మారిపోతాడు వాడికి అవసరమైనది ప్రకృతి నుంచి తీసుకుని మనం ఈశ్వరుని ఆరాధించుకుంటూ బ్రతకాలి అనేది ఉండదు వీడు బ్రతకడం ఎందుకంటే భోగాలు అనుభవించడం కోసం బ్రతకడం అనే స్థితికి చేరుకుంటాడు ధ్యాయతో విషయానికి సహా సంగస్థేషు ఉపజాయతే ఈ భోగాలను ఆ సంఘాన్ని సంఘం అంటే ఆసక్తి ఇంటెన్స్ అటాచ్మెంట్ గెటింగ్ హుక్డ్ దట్ ఈస్ దట్ ఈస్ ది సంఘ సో దాంట్లో బతుకుతూ ఉంటే నవ్ ఆల్రెడీ ఐ సెడ్ యవ్వనంలో మంచి సెల్స్ అన్ని మంచి పవర్లో ఉంటాయి బాడీలో రక్తము హృదయము అన్నీ కూడా ఫుల్ పవర్లో ఉంటాయి ఆ టైంలో మీరు మైండ్ని బాడీని ఎంత ఎబ్యూస్ చేసినా అవి తట్టుకోగలుగుతాయి కొత్త ఇంజను ఎంత బ్యాడ్ రోడ్ అయినా కూడా లాగేస్తుంది జీప్ ఇంజిన్ ఆ రకంగా బట్ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అనేప్పటికీ థర్టీస్ ఫార్టీస్లోకి వచ్చేప్పటికి నౌ యు హ్యావ్ టు పే ఎ ప్రైజ్ యూవర్ టు స్టార్ట్ పేయింగ్ ది ప్రైజ్ సో వాడు హుక్ అయిపోతాడు వాడు దాని నుంచి బయటపడలేడు టోటల్లీ డిస్ట్రాక్టెడ్ విషన్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అంచేతనే చాలా చాలా క కరప్ట్గా ఉంటారు ధనం కోసం ఎంతటి అత్యాచారానికైనా వెనుకాడరు చాలా శాడిస్టిక్గా తయారవుతారు డ్రెస్సులు బాగా ఉంటాయి తప్పిస్తే చాలా కలుషితమైన బుద్ధిని కలిగి ఉంటారు డిగ్రీలు ఉంటాయి పెద్ద పెద్ద పదవులు ఉంటాయి కానీ చాలా తప్పు వాల్యూ సిస్టంలో బతుకుతూ ఉంటారు దే డోంట్ హెసిటేట్ టు డిసీవ్ ది పబ్లిక్ డిసీవ్ ది గవర్నమెంట్ దేన్నైనా డిసీవ్ చేయడానికి వాళ్ళంగే వాళ్ళంగే దే ఆర్ రెడీ ఫర్ ఇట్ ఫ్యామిలీ మెంబర్స్కే అపరాధం చేస్తారు తండ్రి మీద లా వేస్తాడు తండ్రితో యుద్ధానికి వెళ్తాడు నాకు నా వాటా నాకు ఈ మనీ సో మెనీ థింగ్స్ దే డూ బికాస్ దే ఆర్ టోటల్లీ సక్డ్ ఇన్ టు దట్ వాల్యూ సిస్టమ్ రాంగ్ వాల్యూ సిస్టమ్ జాతితో విషయాన్ని పుంస సంగస్థేషు ఉపజాయతే వాటికి విషయా అని పేరుంది దీని మీద ఒక మహాత్మ ఏమన్నారు విదురుడేవాళ్ళు ఉన్నారు సో నిహంతి విష విషం మనం తింటేనే హాని చేస్తుంది ఈ కన్సూమరిజము తినడం వదిగా స్మరించడం చేతనే హాని చేస్తుంది ఈ విషయం భోగాలున్నాయే స్మరిస్తే చాలు హాని చేస్తాయి స్మరణ మాత్రం చేత హాని చేస్తాయి విషం అంత హాని చేయదు విషం తినడాన్ని తింటేనే హాని చేస్తుంది విషానికి యాంటీడోట్ ఈజీ ఏదో సమ ఆ పర్టికులర్ మెడిసిన్ ఏదో ఉంటుంది వాంతి వచ్చే మెడిసిన్ ఇస్తే పోతుంది ఒక అరగంట సేపు బాధపడితే పోతుంది కానీ రాంగ్ వాల్యూ సిస్టమ్ కనుక లైఫ్లో ఫిట్ అయిపోయిందంటే అది ఎప్పటికీ పోదు నా దగ్గరికి ఒక ఫాదర్ వచ్చి అంటాడు నేను ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాను ఏమెందుకనే మా అబ్బాయి మధ్యాహ్నం పన్నెండున్నరకి నిద్రలేస్తాడు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎల్డర్లీ పర్సన్ హీ గెట్స్అప్ అట్వెల్వ్ థర్టీ ఇన్ ది ఆఫ్టర్నూన్ స్లీప్ నుంచి అప్పుడు నిద్రలేచి వాడు కళ్ళు తోంటున్నాడు అప్పటి వరకు వాడు గాఢ నిద్రలో ఉంటాడు ఓకే ఎప్పుడు వస్తాడు బెడ్ మీద తెల్లవారుజామున మూడింటికి వస్తాడు బెడ్ మీద ఇది డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఇది దిస్ ఇస్ ది సీన్ ఇన్ ది హౌస్ ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ దాట్ వాడినిద్దర లేచిన వెంటనే నేను ఆ చుట్టుపక్కల ఉంటే హీ హేట్స్ మీ అండ్ ఐ హేట్ హిమ్ వి మ్యూచువల్లీ హేట్ ఈచ్దర్ ఐ కెనాట్ స్టాండ్ దిస్ వాల్యూ సిస్టమ్ నేను పుట్టి పెరిగిన వాల్యూస్ నేను ఐదింటికి లేస్తాను వాడు పన్నెండున్నరకు నిద్రలేస్తాడు ఇది దీనికి ఏమైనా ఉపాయం చెప్పండి నేనేమి ఉపాయం చెప్పుకోను తర్వాత ఇంక చిత్ర ఏంటంటే తర్వాత ఆ కుర్రాడితో నేను వాడు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు హీఈస్ గెటింగ్ ఎపట్ సిక్స్ ఆల్ దట్ దట్ బై గాడ్స్ గ్రేస్ ఆయన చాలా పుణ్యాత్మిక అయింది ఆ మాట అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యూ కెనాట్ కన్వర్ట్ సచ్ పీపుల్ ఫార్చునేట్లీ అతను కొంత యోగ్యత కలవాడు కాబట్టి ఇలాగే తల్లిదండ్రులు బాధపడుతున్నారని నేను చెప్పిన మీద హీకు చేంజ్ బట్ నాట్ ఆల్ పీపుల్ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సో రాంగ్ వాల్యూ సిస్టమ్ దానికి ఆ సంఘము అని పేరు సంఘ స్థేషు ఉపజాయతే సో సంఘాత్ సంజాయతే కామహ వన్స్ ఎన్ ఐడియా ఈజ్ ఫిక్స్డ్ ఇన్ టు యువర్ మైండ్ ఎస్ట్రే థాట్ ధ్యానము అంటే స్ట్రే థాట్ దెన్ సంఘ అంటే ఎ స్ట్రాంగ్ ఐడియా దెన్ ఇట్ బికమ్స్ ఎ డిజైర్ సో థాట్ టు డిజైర్ మధ్యలో ఒక స్టెప్ ఉంది అదేమిటంటే వాటిని అధికముగా స్మరించుట దాన్నే వాల్యూ సిస్టమ్ ఉంటారు సో ఎవ్రీ థాట్ ఈజ్ నాట్ ఎ డిజైర్ ఎవ్రీ థాట్ డిజైర్ అయిపోదు ఇప్పుడు ఇద్దరు సినిమాకి వెళ్తారు ఏదో ఏదో హీరో హీరో అంటే ఇష్టం మీదట అది అది దిలీప్ కుమార్ గొప్ప హీరో అని ఇద్దరు సినిమాకి వెళ్తారు ఒకడు సినిమా చూసి వచ్చి పడుకుని మొన్నడు పొద్దున్న లేచి కాలేజీకి వెళ్ళిపోతాడు ఇంకొకడు సినిమా చూసి వచ్చి పడుకుని మొన్నడు పొద్దున్న లేచి తండ్రి బ్యాంకులోంచి తండ్రి చెష్ ఆ డబ్బున్న పెట్టే వెయ్యి రూపాయలుంటే అది అపహరించేసి వాడు బాంబే వెళ్ళిపోతాడు ట్రైలర్కి ఎందుకంటే దిలీప్ కుమార్ని చూడ్డాను ఈ ఇద్దరు ఇద్దరు ఈ అర్థమైనా సిచ్యువేషన్లో ఇద్దరు చూశారు సినిమా ఇద్దరు దే లైక్ దట్ హీరో బట్ ఇన్ వన్ కేస్ it it has not become sanga and kama he is just a simple fan of dilip kumar in the other case it became sanga it became kama and so now he is in delhi in bombay dilip kumar address protection akagilipattadi a byte a gorkha to matladta untadi <laughs> dilip kumar car eppudu waitku vastunna anala wait chestu untadi edo picchi that is kama so nenu extreme example ichanu ich mana jeevithanalo ilanti chala untayi సో సంగా ఓకే కామాత్ క్రోధోభి ఇంకా కామన ఒకటి కామ అంటే కామనర్ దట్ ఈ ది మీనింగ్ ఆఫ్ ఇట్ జనరల్లీ ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎనిథింగ్ ఎల్స్ డిజైర్ కామన సో సో ఛిద్రం దతి కామస్ నిత్యం తమను ఏరయ అని భాగవతం భగవత శ్లోకం అంటే కఠినంగా ఉంటుంది దాని వెంటనే మీరు యుగనట్టు ఫిగరేట అలా ఉంటుంది అసలు శ్లోకం లక్షణమే ఎలా ఉంటుంది ఛిద్రం కామస్య యు గివ్ ఎంట్రీ టు కామన డిజైర్కి మీరు ఎంట్రీ ఇస్తారు ఇంకా ఆ ఎంట్రీ మీరు ఇచ్చారంటే ఇంకా అన్ని ఒక క్యూ వచ్చేస్తాయి ఏమిటి ఏ అరయ ఏ అంతఃశత్రువులు కామక్రోధలోభమోహమద మాత్సర్యములు వాటిలో కామం మొదటిది ఛిద్రం దాతి కామస్య ఆ కామం లోపలికి రావటానికి మీరు కొంచెం తలుపు కొద్దిగా తెరిచి కామాన్ని లోపల మీరు ప్రవేశపెడితే వెంటనే మిగతా వచ్చేస్తాయి అసలు ఇంకొకటి అంటే క్రోధలోభ మోహం అదే ఈ అంతఃత్రువులు మిగతా ఐదు వచ్చేస్తాయి అక్కడికి లోపలికి మీరు ఆరుగురు శత్రువులని లోపల పెట్టుకున్నట్టు ఇంకా వాడు ఏం బాగుపడతాడండి అయిపోయింది మనం ప్రణశ్చతికి ఇంకా చాలా దగ్గరకు వచ్చేస్తున్నట్టు సో నిజానికి ఇది ఎలాగంటే కామం హృదయంలో వచ్చినప్పుడు క్రోధం ముక్కు మీదకి వస్తుంది అది దట్ ఈస్ ది సీక్వెన్స్ కామం హృదయంలో ప్రవేశించగానే క్రోధం ముక్కు మీద ఉంటుంది ముక్కు అగ్రంలో ఉంటుంది అక్కడ జస్ట్ ఇట్ విల్ బి వెయిటింగ్ ద్యాట్ యుల్ నాట్ నో ఇట్ ఇట్ విల్ బి సిట్టింగ్ దాట్ ఈ కామన పరిపూర్తి ఈ కోపం వెళ్ళిపోతుంది డజన్ బాదర్ యో కానీ అన్ని కామనలు పరిపూర్తము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 ఈ ముక్కు మీద ఉన్న కోపం హృదయంలో గడిపోతుంది దట్ ఈస్ ది సీక్వెన్స్ కామాత్ క్రోధోభిజాయతే కామము నుండి క్రోధము క్రోధము అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇమోషన్ ఇమోషన్ అనే పదం వాడతున్నాను ఇప్పుడు అది ఇమోషన్ ఎప్పుడవుతుందంటే మనస్సులో ఉండే ఒక ఇంటెన్స్ థాట్ స్ట్రక్చర్కి ఫిజికల్ కాంపోనెంట్ జత అది ఇమోషన్ అవుతుంది ఫిజికల్ కాంపోనెంట్ అంటే శరీరం వణుకుతుంది కళ్ళెర్రబడతాయి తర్వాతేమో రక్తప్రసారం పెరుగుతుంది బా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది తర్వాత ఇంటెస్టైన్లో డైజెస్ డైజెషన్ ఉంటుంది అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది డైజెషన్ ఈజ్ ఏ ట్వంటీ ఫోర్ అవర్ ప్రోగ్రామ్ అది ఒక అంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు ఊరుకుంటారు మళ్ళీ లంచ్ టైం అయ్యేప్పటికి మీకు ఆకలి వేస్తుంది అంటే అర్థం ఏంటి డైజెషన్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అది ఎప్పుడూ ఆగదు మీరు లంచ్ చేసిన వెంటనే మీరు యూ యూమే ఫర్కెడ్ అబౌట్ ఇట్ బట్ డైజెషన్ కంటిన్యూస్ మీరు రాత్రి డిన్నర్ చేసి పడుకుంటారు డైజెషన్ కంటిన్యూస్ ట్వంటీ అవర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీకు ఈ ఈ ఇమోషన్ వచ్చినప్పుడు డైజెషన్ ఆగిపోతుంది డైజెషన్ జరగదు అంచేతనే డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ హైడ్రోక్లోరిక్ ఆసిడ్ అవన్నీ లిబరేట్ అవుతాయి కానీ డైజెషన్ ప్రాసెస్ ఆగిపోతుంది దాంతో స్లోలీ ఆ స్టొమక్ వాల్స్ ఆ ఎసిడిక్ రియాక్షన్కి దే లూజ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ సో యూ విల్ స్లోలీ డెవలప్ అల్సర్స్ ఎసిడిటీ ఫాలోడ్ బై అల్సర్స్ అండ్ ఆల్ దాట్ అస్తమానం ఇమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దే అండప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఎందుకంటే ఇమోషన్లో డైజెషన్ ఆగిపోతుంది హార్ట్ బీట్ పెరిగిపోతుంది బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది కళ్ళెర్రబడతాయి వణుకుతాడు ఈ స్థితికి చేరుకుంటాడు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 డీమన్ ఒక భూతమో పిశాచమో ఏదో ఒకటి వచ్చి వీడిని ఆవేశించింది అనే స్థితికి చేరుకుంటాడు ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ భార్యతో ఎంతో ప్రేమగా మాట్లాడతాడు భార్య కోసం తన జీవితాన్నంతా ధారపోస్తాడు ఒక జీవితకాలం ఆవిడకి అనుకూలంగా ఉంటాడు కానీ కోపం కోపం వచ్చినప్పుడు చెడమలా తిరుగుతాడు ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ అని మనం కూడా తెలుసుకోవాలి కోపం వచ్చినప్పుడు వాటితో మాట్లాడకూడదు బికాజ్ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ దయ్యం పట్టిన వాటితో ఏం మాట్లాడతారు సో వీడు దెయ్యం పట్టిన వాటితో సమానం వాటితో మాట్లాడుకోండి వాడిని వదిలిపెట్టేయాలి వాడు అదిగో వదిలిపెట్టేసేమని మళ్ళీ దాని మీద కోపపడతారు అప్పుడు ఏం చెప్పాలంటే చూడు నువ్వు కోపంగా ఉన్నావు మీరు కోపంగా ఉన్నారు నేను మీతో తర్వాత మాట్లాడతానని ఏదో అనునయంగా చెప్పేసి వెళ్ళిపోవాలి సేమ్ టాపిక్ కంటిన్యూ చేశారనుకోండి వాడు ఇంకా ఫ్లేర్ అప్ అయిపోతాడు కాబట్టి క్రోధం అన్నది ఈజ్ అని ఈజ్ ఏ ఒక పిశాచం అది వచ్చేస్తే ఇంకా వాడు మనిషి కాదు సమ్మోహ వాడు భయంకరమైనటువంటి వ్యామోహంలో డెల్యూషన్లో పడిపోతాడు సమ్మోహము అంటే ఏది మంచి ఏది చెడు అనే వివేకాన్ని పూర్తిగా కోల్పోతాడు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సమ్మోహాత్ స్మృతి అంటే చూడండి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకోండి వీడి వెనకాల దేర్ ఇస్ అని ఎంటైర్ ఎన్ ఎంటైర్ సంస్కార క్రమం ఉంటుంది మహాత్ముల దగ్గర అధ్యయనం చేస్తాడు లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతాడు సివిలైజ్డ్ పర్సను చాలా సోఫిస్టికేటెడ్ డ్రెస్ వేసుకుంటాడు తర్వాత డిగ్రీలు ఉంటాయి మంచి పొజిషన్లో ఉంటాడు ఇదంతా వీడు వెనకాల దెర్ ఈజ్ అూజ్ హిస్టరీ మంచి సంస్కారాలన్నీ ఉంటాయి ఆ సంస్కారాలన్నీ మెమొరీ రూపంగా ఉంటాయి చాలా సివిలైజ్డ్ పర్సన్ అయ్యేటంటే వాడు సడన్గా సివిలైజ్డ్ పర్సన్ అయిపోడు వారి పీరియడ్ ఆ సంస్కారాలన్నీ డెవలప్ చేసుకుంటాడు సో దట్ మెమొరీ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ దట్ మెమొరీ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ సివిలైజ్డ్ బిహేవియర్ సివిలైజ్డ్ టాక్ అండ్ గుడ్ హ్యాబిట్స్ అవన్నీ ఉన్నటువంటి ఆ మెమొరీ బాడీ ఉన్నదే దట్ గెట్స్ డిస్ట్రాయిడ్ స్మృతి విభ్రమ వాడు తన పొజిషను అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మరిచిపోయి హీ విల్ స్టార్ట్ రేవింగ్ లైక్ ఎ మ్యాడ్ గై స్మృతి విభ్రమ అండ్ అంటైర్ వాల్యూ స్ట్రక్చర్ ఏదైతే సంస్కారములు వీడు అవన్నీ కూడా పాడైపోతాయి స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ ఇప్పుడు యుక్తాయుక్త వివేకము అంటే మనం ఏం చెయ్యాలి ఏం చేయక్కర్లేదు అని బుద్ధి నిర్ణయిస్తున్నాం బుద్ధి నిర్ణయిస్తే దాన్ని బట్టి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాడీ కూడా ఫంక్షన్ చేస్తాయి ఆ బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం జ్ఞానమంతా కూడా కప్పు పడిపోతుంది భాగ భగవద్గీతకి బుద్ధి శాస్త్రము పేరు భగవద్గీతలో ఉన్న యోగము బుద్ధి యోగం కర్మయోగం ఉందా జ్ఞానయోగం ఉందా ఈ యోగం ఉందా ఆ యోగం ఉందా అని ఏవో పేర్లు పెడతారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బుద్ధి యోగ బుద్ధి అంటే జ్ఞానం ఉన్నతం సో బుద్ధియోగా ధనంజయ సో బుద్ధియోగము కంటే అవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధియోగము ఈజ్ ది అల్టిమేట్ ఇన్ గీత ఇం చేతనే దామి బుద్ధియోగం తం ఏనా మా ఉపయాంతితే అని పదోధ్యాయంలో వస్తుంది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 నుక బాగుంటే అంతా బాగున్నట్టే బుద్ధి కనుక నశిస్తే ఏమి నశించదు ఏమీ మిగలదు అంతా నశించిపోయాడు కాబట్టి నేను అంటూ ఉంటాను బుద్ధిలో శని ప్రవేశించాడంటాడు వీడంటాడు సెవెంత్ హౌస్లో శని ప్రవేశించాడు నేనంటాడు సెవెంత్ హౌస్లో ఎయిత్ హౌస్లో అది రాదు కలియదు కానీ బుద్ధిలో మాత్రం గాయంగా ప్రవేశించాడు నేను అంటాడు ఎందుకంటే వాడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది అంటే బుద్ధి నాశము ఒకసారి బుద్ధి నాశం వస్తే ప్రణశ్యతి హీఈ్ లాస్ట్ అంటే జీవితం వ్యర్థం అవుతుంది సో దిస్ ఈజ్ ది సీక్వెన్స్ అంచేతను ధ్యానము ప్రారంభం ధ్యానంతో ప్రారంభించాం అవతారికి అందము అథేదానీ పరాభవిష్యత సర్వానర్థమూలమిదం ఉచ్యతే ఉచ్య తరువాత అంటే ఇంద్రియవశము చేసుకున్నవాడు సర్వవిధములా స్థితప్రజ్ఞుడవుతాడు అని పాజిటివ్గా చెప్పి ఇప్పుడు నెగిటివ్గా చెప్పబోతున్నాడు సాధారణంగా శ్రీకృష్ణుడు ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తాడు ఈ సందర్భంలో మటుకు స్థితప్రజ్ఞుడు కదా పాజిటివ్గా చెప్పి స్థితప్రజ్ఞుడు గురించి చెప్తున్నప్పుడు పాజిటివ్ చెప్పాలి చెప్పి ఇప్పుడు నెగిటివ్ దగ్గరికి వచ్చాడు సో పరా అథేద అంచేతనే టాపిక్లో చిన్న చేంజ్ ఉంది కలర్ ఆఫ్ ది టాపిక్ ఈస్ చేంజింగ్ పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి వచ్చాడు కదా అంచేతనే అథేదా అని అంటున్నాడు సో పాజిటివ్గా ఇంద్రియ విషయం ఎలా చేసుకోవాలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నాడు కొత్త విషయం అంటే విత్ ఇన్ ది సేమ్ టాపిక్ స్లైట్లీ డిఫరెంట్ కలర్ ఇద ముఖ్యత ఏమిటంటేది సర్వ అనర్థమూలం పరాభవిష్యత పరాభవిష్యత అంటే పతనమునకు సిద్ధముగానున్నవాడు అనర్థం పరాభవమును పొందబోవుడి వాడికి పరాభవము అంటే జీవితములో ఓడిపోవుట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 ఆపదలన్నీ తగ్గుతాయి వీడు జీవితంలో ఓడుకోకుండా కాపాడుకోగలుగుతాడు అందుకోసం చెప్తున్నారు ఆ సర్వానర్థ మూలం ఏమిటంటే విషయ ధ్యానము అంతే కదా అదే కదా మూలం అక్కడే కదా బిగినైంది ఈ ఫ్లో అక్కడేగా బిగినైంది ఇద ముచ్యతే ధ్యాయతో విషయాను పంస ఆ విషయ ధ్యానం అని చెప్పిన ఎప్పుడు కూడా విషయ భోగము అంత తప్పు కాదు విషయ ధ్యానము చాలా తప్పు విషయ భోగం తప్పు కాదు ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు చేత్తో పట్టుకోవడం తప్పు కాదు డబ్బు చేత్తో పట్టుకోవడం డబ్బు తీసుకోవడం డబ్బు ఇవ్వడం తప్పు కాదు ఎంతో తప్పే ఉంది ధన విషయ ధ్యా డబ్బుని ధ్యానించడము అంత పాపం అదే కాదని కొంటుంది డబ్బును ధ్యానం చేయకూడదు అంటే డబ్బును ధ్యానం చేయడం అంటే ఇలాగా ఇప్పుడు ఇంత వచ్చింది అప్పుడు అంత అయ్యింది ఈ ఖర్చు అయింది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఈ ఇష్యూలో మనం ఫ్రేవరబుల్గా నడిచామా ఇదే క్యాల్కులేషన్ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డబ్బుని ధ్యానం చేస్తూ కూర్చుంటాడే అంటే మీరు బ్యాంకు ఎంప్లాయీ అని మీరు అనొద్దు ఈజ్ నాట్ ఈ వాడేం ధ్యానం చేయట్లేదు అతను ధ్యానం ఏం చేస్తున్నాం అతని డబ్బేం కాదు అది వాడు కనుక ఈ డబ్బులో మనం ఎంతైనా కొట్టేయడం ఎలాగా అంటే అప్పుడు ధ్యానం అవుతుంది కానీ అదర్వైజ్ ధ్యానం కాదు కాబట్టి డబ్బుని ముట్టుకోవడం క్యాలకులేట్ చేయడం ఇవ్వడం పుచ్చుకోవడం దోషం కాదు ధ్యానించడం దోషం సపోజ్ వాడు కూర్చుని ఇక్కడ మనం ఎలాగో కొట్టేయగలమా అని ధ్యానం చేసాడనుకోండి అంత దోషం అదే కావట్లేదు కొంతమంది ఆ పని చేస్తారు వాడికి ఉద్యోగం ఇస్తారు ఆ ఉద్యోగంలో లంచం ఏ ఎలా వస్తుందా అని కూర్చుంటాడు వాడు ధ్యానం చేస్తూ ఉంటాడు అంటే మరి ధనాన్ని ధ్యానమే కదా వాడు ధనం ఇవ్వడం పుచ్చుకోవడం ఉండదు బ్యాంకులో టైల్లర్ ఉంటాడే వాడు కట్ట ఇస్తూ ఉంటాడు పుచ్చుకుంటూ ఉంటాడు వీడు ఎల్డీసీ వీడు ఎక్కడ ఎక్సైజ్ ఆఫీసులోనో వెంటలోనో ఎల్డీసీ వీడు డబ్బు ఇవ్వనో ఉండడో పుచ్చుకోవడం ఉండదు కానీ వీడు బ్రతుకు అంత డబ్బును ధ్యానం చేస్తూనే బ్రతుకుతాడు ఎవడైనా వస్తున్నాడనుకో వీడు మన సీటు దగ్గరికే వస్తున్నాడా వీళ్ళు అంచే ఇస్తాడా ఎలా పుచ్చుకోవాలి ఇదే ధ్యానం ఎంత ఘోరం అండి చాలా ఘోరం కాబట్టి ధ్యానము తప్పు పట్టుకోవడం తప్పు కాదు విషయ ధ్యానం అంత దోషం అదే కానీ ఇంకొకటి ఉండకూడదు అంచేతనే దివ్యవా భూవివా మమాస్తు వాస నేను స్వర్గంలో అవ్వచ్చు నరకం భూలోకంలో అవ్వచ్చు నరకేవ నరకంలో మకాం వచ్చినా పర్వాలేదు నరకాంతక ప్రకామం నరకమును అంతము చేసే ఓ ఈశ్వర నాకు స్వర్గంలో మకామిచ్చినా సరే భూలోకంలో మకామిచ్చినా సరే అంటే మనుష్య జన్మిచ్చినా సరే ప్రకామం అలా కాకుండా నీ ఇచ్చలా ఉండి నన్ను నరకంలో పారేసిన పొళ్ళే అలాగే కాని అవధీరిత శారదార విందే చరణేతే మరణేపి చింతయామి నీ పాదములనే నేను బతికున్నప్పుడు మరణించేప్పుడు చింతించగలిగిట్లా నన్ను ఆశీర్వదించు అని అంటాడు ఓ ఓ మహాకవి కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించాలి కాని లౌకిక విషయాలని సంసార భోగాల్ని స్మరించకూడదు అంచేత నేను రూపాయి కాసు కనపడింది అనుకోండి రూపాయి కాసు మీద ఐదు వందల మీద వెయ్యి కాగితం మీద ఏకరూపంగా చూడగలుగుతాడో వాడే యోగ్యుడు రూపాయి కాసన్నా ఐదు వందల రూపాయి కాగితం అన్నా వెయ్యి ఒక్క రూపంగా చూడగలగాలి ఏకరూపంగా ఏమిటంటే అది లక్ష్మి లక్ష్మి అంటే ఎవరండి పవిత్రం లక్ష్మీ పవిత్రం ఎందుకని కన్సార్ట్ ఆఫ్ భగవాన్ చూడండి లక్ష్మిని కన్ కనెక్షన్ ఈశ్వరుడితో కన్సార్ట్ అంటే అది అలా చెప్తారండి దాన్ని అలా తీసుకోవాలి కన్సార్ట్ ఆఫ్ భగవాన్ లక్ష్మి కాబట్టి రూపాయి కాసు ఉందనుకోండి రూపాయి కాసు కింద అనుకోండి గమ్ముని తీసుకెళ్ళకద్దుకుంటాం తీసి జాగ్రత్తగా జీవులో వేసుకుంటాం ఐదు వందల ఉందనుకోండి దాని మీద ఎక్కువ ప్రేమ ఏమి సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది సేమ్ లవ్ సేమ్ రెస్పెక్ట్ వెయ్యి కాగితం మీద కూడా సేమ్లో సేమ్ రెస్పెక్ట్ కాబట్టి రూపాయి ఐదు వందలు వెయ్యి మూడు సమానంగా చూడగలిగిన ఎవడో వాడే మహాత్ము నిజానికి అమెరికాలో డాలర్లు అన్నీ ఒకే సైజులో ఉంటాయి నేను ఇది ఆశ్చర్య మీరు సింగిల్ డాలర్ బిల్లు తీసుకోండి వంద డాలర్ బిల్లు తీసు డాలర్కి విలువ ఎక్కువ మీకు వెయ్యి డాలర్ బిల్లు ఉండదు వెయ్యి డా ఉందంటే దాని విలువ తక్కువ అని అర్థం వెయ్యి నోటు ఉందంటే అర్థమేంటండి దాని విలువ తక్కువని కాదు ఎప్పుడైనా వెయ్యి కాగితాలు ఎరుగుతురా మీరు పూర్వం పూర్వం వంద కాగితం ఎంత ఉండేది చాట్ అంత ఉండేది పెద్ద కాగితం ఉండేది వంద కాగితం రూపాయల కాగితం పది రూపాయల కాగితాలు పెద్దవిగా ఉండేవి కనపడేవి కాదు కంటికి సో నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారి ఛాయ్ తాగినప్పుడు ఛాయ్ ఖరీదు పదిహేను పైసలు అప్పుడు ఈ మధ్యనే ధర పెంచారండి వీళ్ళు అని చెప్పారు అంటే పది పైసలు చాయ్ని పదిహేను పైసలు చేశారన్నమాట రూపాయి కనపడేవి కావు సో ఎనీవే సో డాలర్కి చాలా వాల్యూ ఎక్కువ అంచేతనే హండ్రెడ్ డాలర్ నోట్ మీరు తీశారంటే యు ఆర్ హ్యాండ్లింగ్ వెరీ హై వాల్యూ కరెన్సీ సో దాని సైజు వన్ డాలర్ సైజు ఒక్కలాగే ఉంటాయి బోధాలు ఈక్వల్ ఉంటాయి ఏమి డిఫరెన్స్ ఉండదు నేను ఒకసారి దేనికో ఇవ్వాల్సి వచ్చి నేను నాలుగు డాలర్లు ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వస్తే నాలుగు కాగితాలు లెక్క పెట్టిచ్చాను ఇచ్చేసి వచ్చేస్తుంటే ఆవిడు ఒక లేడీ పైగా పరిగెత్తుకు ఆవిడ నా వెనక్క వచ్చి నన్ను పిలిచింది నన్ను పిలుస్తుందని నాకు తెలియదు వాళ్ళ నన్ను పిలుస్తుందని నేను ఊహించలేను కదా ఏదో కొత్త ప్రదేశం నాకు కొంత ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ మై నన్నే పిలుస్తుందా లేరు ఊహించలేకపోయారు వచ్చేసి ఎదురుకున్నా నిలబడితే కానీ ఆవిడ నా కోసం వస్తుందని ఎంత అనుకోలేదు నా ఎదుర్కొన్నా నిలబడి సార్ యూ హవ్ గివెన్ ఎ టెన్ డాలర్ నోట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ వన్ డాలర్ నోట్ అని ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉంటాయండి ఏమి వెరీ ఇంపాసిబుల్ టు డిస్టింగ్విష్ ఎనీవే వాట్ ఏ మీన్ ఈస్ లక్ష్మి ఈశ్వరుని సంబంధం సరస్వతి ఈశ్వరునితో సంబంధం శక్తి ఈశ్వరునితో సంబంధం అంటే అక్కడ ముగ్గురు ఈశ్వరులు ఉన్నారు అనుకున్నారు లేక శక్తి ఈశ్వరునించి వస్తుంది పరిగెత్తామనుకోండి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది ఆలోచించగలిగామంటే ఆ శక్తి ఎక్కడి నుంచి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడి నుంచి వచ్చింది జీవిలో పది రూపాయలు ఉన్నాయంటే ఆ లక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడి నుండి వచ్చింది అలాగే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి కానీ ఈశ్వరుణ్ నుంచి డిసోసియేట్ అయిపోయి డబ్బుని ధ్యానం చేయకూడదు డబ్బుని పట్టుకోవడంలో తప్పు డబ్బుని ధ్యానం చేయకూడదు డబ్బు ఎప్పుడు గుర్తుకోవాలో తెలుసు ఖర్చు పెట్టేప్పుడు గుర్తుకు రావాలి సంపాదించేప్పుడు గుర్తుకు రావాలి ఇంకా మధ్యలో గుర్తుకు రాకూడదు ఆ రకంగా ధ్యానంలో ధ్యానంలో రాకూడదు ధ్యానం ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి అలాగే ఆహారం ధ్యా ఆహారాన్ని ధ్యానం చేయకూడదు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనానికి ప్లాన్ ప్లానింగ్ చేసుకుంటూ ఏమిటి రేపు కూర ఏమిటి నారేమిటి దేవిటాది ఏమిటంటో అది అలా ధ్యానం చేయకూడదు ఆ టైం వచ్చినప్పుడు ఆహారం తినాలంటే ఆహారం ధ్యానం చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఖాళీగా కూర్చుంటారు తొమ్మిదింటికి వంటింట్లోకి ఇలా తగ్గు చూసి ఏదో వండుతున్నావు వాళ్ళు అంటారు వండి వాళ్ళకి చికాకు పుడుతుంది వండి వాళ్ళు దే డోట్ లైక్ ఇట్ దానికి తెలిసి దే డోట్ లైక్ ఇట్ అలా ఏమంటారంట ఏదో వండుతున్నాను మీరు వెళ్ళి అక్కడ హాల్లో కూర్చోండి అంటారు కాదు కాదు చెప్పు ఏమి నీ సమయం పోయి చెప్పి ఆ వంకాయ ఘోర వండుతున్నాను అని చెప్తారు వంకాయ ఇంకా తర్వాత ఏంటి అది ఒక్కటే ఉండదు కదా ఇంకా ఏదో ఉంటాయి కదా మరి ఇంకా తర్వాత ఏంటి మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి ఊరికే డిస్టర్బ్ చేయకుండా అంటారు అదేమి కుటరు చెప్పే ఉండి ఈ రకంగా అంటే వీడు అలాగ ఆహారాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు అది చాలా తప్పు విషయ ధ్యానం అలాగే అమెరికాలో కొడుకున్నానుకోండి వాడిని ధ్యానం చేస్తూ ఉంటాడు అది విషయమే బోనస్ మూడు నెలల తర్వాత వస్తుంది అనుకోండి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు ఇలాగ సంసారానికి సంబంధించిన ఏమి ధ్యానం చేయకూడదండి దే షుడ్ కమ్ దే షుడ్ గో అంతేగాని దే షుడ్ నాట్ బీ దే షుడ్ నాట్ బి అని ధ్యానం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 క్రోధం వచ్చింది చూసారా క్రోధము రజోగుణము ప్లస్ తమోగుణము కాంబినేషన్ రజోగుణము కాజస్తమోగుణముల యొక్క సమాహారం దాంట్లో క్రోధంలో వీడు గెంతులు వేస్తాడు అరుస్తాడు అదంతా రజస్ తర్వాత తన బుద్ధిశక్తిని పూర్తిగా కోల్పోతాడు ఒక దేయం పట్టిన వాళ్ళు అయిపోతారు హీఈ్ నో మోర్ ద సేమ్ పర్సన్ అన్నాను కదా అది తమస్ ఇంకా ఆ తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ దట్ ఈస్ తమస్ టోటల్ తమస్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 ధ్యానం చేస్తున్నారనుకోండి ఆ ధ్యానంలో ఈగో ఉంటుంది ఈగో వైపుకు ఆకర్షించేట్లాగా సెల్ఫిష్ ఈగో ధ్యానం చేస్తుంది ఈ భోగం నాకు ఉండే బాగుండును సెల్ఫిష్ ఈగో ఇట్ వాన్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్స్ సెల్ఫ్ తర్వాత సంగం ఆసక్తి అటాచ్డ్ సో అటాచ్డ్ ఈగో ఈజ్ ఆల్సో సెల్ఫిష్ ఈగో ఇట్ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ ఇట్స్ సెల్ఫ్ డిజైర్ ఈజ్ ఆల్సో ఎన్ ఈగో విచ్ వాన్స్ టు అచీవ్ సంథింగ్ ఫర్ సో అంతవరకు కూడా సెల్ఫిష్ ఈగో సెల్ఫ్ కోసమని ఏదో సంపాదించుకునే ప్రయత్నం క్రోధం దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా సెల్ఫిష్ ఈగో కాదు ఇంకా అక్కడ సెల్ఫ్ ఉండదు ఇట్ బికమ్స్ డిస్ట్రాక్టివ్ ఈగో క్రోధం వచ్చినవాడు హీ డజన్ వాంట్ అకాంప్లిష్ ఎనీథింగ్ ఫర్ హిమ్ సెల్ఫ్ కామన్లో ఉన్నవాడు హీ వాంట్స్ టు అకాంప్లిష్ సమ్థింగ్ ఫర్ హిమ్ సెల్ఫ్ దట్ ఆస్ క్రోధంలో ఉన్నవాడు హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్ అక్కడ మేజర్ చేంజ్ వచ్చేస్తుంది సెల్ఫిష్ అవడం తప్పు కాదు వెన్ కంపేర్డ్ విత్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ అకాంప్లిషింగ్ సమ్థింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆఫ్ ది అదర్ పర్సన్ దానికంటే ఇది తప్పు కాదు అది ఆ చేంజ్ అది అది డౌన్ఫాల్ అది అంత డౌన్ఫాల్ కింద చెప్పుకొస్తున్నాం కదండి సో సత్వం నుంచి రజస్ రజస్ టు రజస్థమస్ కాంబినేషన్ ఫ్రమ్ దేర్ టు థమస్ సెల్ఫిష్నెస్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఆ రకమైన పతనము మీకు దీంట్లో కనపడాలి ఎంత పొరపాటు చూడండి విషయ ధ్యానంలో అంత డేంజర్ ఉంది తర్వాత మనం ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఇది మనకి రావాలి ఇది మనకి రావాలి ఇది మనకి రావాలని ఉందనుకోండి ఈ లోపల దానికి సంబంధించిన మనిషి వస్తాడు ఎరా వచ్చావా పట్టుకొచ్చావా లేదండి కిందప్పుడు పగిలిపోయింది అంటాడు వాడు అనేప్పటికి వీడు హీ గోస్ ఇన్ టు ఎ రేజ్ అంటే క్రోధావేశంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎదరువాడిని పట్టుకుని చెడ మడ తిట్టేస్తాడు నీ మొహనాలు చూపించద్దు అంటాడు కొట్టేస్తాడు లేకపోతే వాడి చేతిలో ఏదో ఉంటుంది చూడడానికి అది విసిరేస్తాడు వాడి మీదే విసిరేస్తాను లేదా ఎదుగుండా అద్దం ఉంటే అద్దం మీద విసిరేస్తుంది సో ఈ వికమ్స్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు ఎందుకని దాన్నే అలా ధ్యానం చేసి చేసి దాని మీద ఆసక్తి పెంచుకుని దాన్ని కామనా స్టేజ్లోకి తెచ్చుకుంటే వాడు డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు ఆ విధంగా అది చాలా పతనావస్థకు వెళ్ళిపోతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి కానీ భోగాలని ధ్యానం చేయకూడదు భోగాలని సంపాదించాలి అవసరమైన భోగాల్ని యూ హు హో ఎక్వైర్ అండ్ కీప్ ఇన్ సైడ్ టైం వచ్చినప్పుడు యూస్ చేసేయాలి అంతేగాని ధ్యానం చేయకూడదు బ్రెడ్ కొనుక్కొని బ్రెడ్ వద్ద దిక్కుమాలి బ్రెడ్ ఏ దృష్టాంతమే ది ఏదైనా ఖరీదైన ఆహార పదార్థాన్ని కొనుక్కొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని మర్చిపోవాలి దాని గురించి ఆ టైం వస్తుంది భోజనం చేసి టైం వస్తుంది ఓ గమ్మును గుర్తుకు వస్తుంది అది తీసుకుని నోట్లో వేసుకుని తినేసి ఆ బాగుంది అనుకుని చేకడిగేసుకుని దాని గురించి మర్చిపోవాలి అలా పర్వాలేదు ఐ మీన్ ఇట్ ఈజ్ బెటర్ దాన్ థింకింగ్ అబౌటెట్ ఎప్పుడు కూడా ధ్యానశక్తిని అలా దుర్వినియోగం చేయాలి భాష్యం ఉందాము ధ్యాయ చింతయత విషయాన్ శబ్దాది విషయ విశేషాన్ ఆలోచయత పుంస పురుషస్ పురుషునకు అంటే మనిషికేనర్థం పెర్సన్ అనర్థం మగవాడు వాడది కాదు ఎవరైనా సమానమే సో ధ్యాయ అంటే చింతయత చింత చేస్తూ ఉంటాడు అంటే ఆలోచయత ఆలోచన చేస్తూ ఉంటాడు అనే అలాగ నెమరు వేస్తూ ఉంటాడు ఆగు నెమరు వేస్తుంది చూడండి అలా నెమరు వేస్తూ ఉంటాడు రివరీ అని కూడా అంటారు అలాగ వెళ్ళిపోతాడు దాంట్లో గాలి మేడలు కట్టేస్తూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు సో అలాగే ఏదేదో కట్టేస్తూ ఉంటాడు నాడు మనసుకు అలాంటి స్వభావం ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకో దాన్ని తప్పని గుర్తించాలి ముందు సో వీడు దేన్ని ధ్యానం చేస్తున్నాడు అంటే విషయ విషయములు అంటే శబ్దాది విషయ విశేషాన్ శబ్దరూప శబ్దస్పర్శ రూప రసగంధములు వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఈ ఐదే మొత్తానికి అల్టిమేట్లీ ఈ ఐదు గురించే ఉంటుంది వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాల్సింది పోయి వాటిని ధ్యానం చేస్తాడు ఏదో రకంగా ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుని ఈశ్వరుని ధ్యానం చేయాలి అని చేతనే పలు విధాలుగా ఈశ్వరునితో సంబంధం పెట్టుకోవాలి సత్సంగం అదే రాజమండ్రిలో ధర్మంజరా అని ఒక కమ్యూనిటీ హాల్ వాళ్ళు ఏమో నాకు ఒక ఫోన్ ఒకటి చేశారు వాళ్ళు వార్షికోత్సవం ఇరవై సంవత్సరం వార్షికోత్సవం చేస్తున్నారు దీని ఒక ఆశీర్వచనం మాత్రం నాలుగు రాసి పంపించండి రాస్తే నేను ఇవాళ రాశాను పద్మపురాణంలో సత్సంగము యొక్క మహిమ బాగా విస్తీర్ణంగా చెప్పబడింది అది సో దాంట్లో అది ఆ పుస్తకం తీసి చూసేదో రాశాను సో అప్పుడు నాకు అనిపించింది ఈ సత్సంగము చాలా గొప్పది అని నాకు ఈవేళ రాసే ఈవేళ రాసేయనుగా వ్యాసం అవుతుంది దాని మీద చిన్న వ్యాసం కాబట్టి చాలా గొప్పది సత్సంగం ఏం చేస్తుందంటే ఇటువంటి యూస్లెస్ ధ్యానాల నుంచి మనిషిని కాపాడుతుంది సత్సంగం తర్వాత మీకు గంటన్నరసేపు మీరు సత్సంగంలో కూర్చుంటే దీని ప్రభావం మీకు పదిహేను రోజులు ఉంటుంది ఇప్పుడు కలుషితం ఒక్కసారిగా కలుషితం అవ్వదు స్లోగా ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నీరు కలుషితం అయిందంటే ఎంత టైం పట్టింది దానికి అలాగే మన మనస్సు కలుషితం అవటానికి కూడా చాలా టైం పడుతుంది సో కాబట్టి మీరు సత్సంగంలో పవిత్రం చేసుకుంటే మనస్సుని శుద్ధి అవుతుంది శుద్ధికి కూడా టైం పడుతుంది ఇట్స్ ఎస్లో ప్రాసెస్ ఎప్పుడు సూక్ష్మమైన చోట ప్రాసెస్ స్లోగా ఉంటుంది స్థూలమైన చోట ప్రాసెస్ ఈజీగా టైం పెద్ద ఎక్కువ పట్టం వికాసం అంతరంగ పరివర్తనానికి ఎప్పుడు టైం పడుతుంది ఇప్పుడు ఓ చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలనుకునే ఏముందండి ఆటోలో కూర్చొని వెళ్ళిపోతారు చేంజ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఈజీ చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈజీ చేంజ్ ఆఫ్ డ్రెస్ ఈజ్ ఈజీ బట్ చేంజ్ ఆఫ్ మైండ్ అంటే మనస్సులో ఆ వికాసం తీసుకురావటం చాలా కఠినమైన విషయం అందుగురించే సత్సంగంలో ఆ పునాదులు బాగా పడతాయి ఈ విషయ ధ్యానము అనేది పూర్తిగా పరిహరింపబడుతుంది తర్వాత ఇంకొకటి మహాత్ముల సన్నిధిలో విశేషం ఏమిటంటే అక్కడ విషయ ధ్యానం ఉండదు అది మహాత్ముల యొక్క సన్నిధికి ఆ పవిత్రత ఉంటుంది ఎందుకంటే మహాత్ముడు అనేవాడు హీ రిప్రజెంట్స్ ఏ వెరీ పిక్యూలియర్ సిచ్యువేషన్ అదేమిటంటే ధనము సంపద ఇల్లు వాకిలి బంధువులు కొడుకులు కూతుళ్ళు అత్తలు మామలు పావుమరుదులు ఇవన్నీ ఏమీ అప్యారెంట్లీ లేవు కదా అపారెంట్లీ అట్లీస్ట్ సూపర్ఫిషియల్ ఇవేం లేవు కదా లేవు he really is హ్యాపీగానే ఉన్నాడే హీఈ హీఈ్ అపారెంట్లీ హ్యాపీ యాజ్ యూ సీ దిస్ ఈస్ ది సిచ్యువేషన్ సాల్వ్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్ సో మనం ఏమనుకుంటాం నిత్య జీవితంలో మనం ఏమనుకుంటాం ఇల్లు వాకిలి డబ్బు దోశ పిల్ల పిలిచ లేకపోతే బతికే లేదని అనుకుంటాం బట్ ఎన్ ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ విచ్ రియల్లీ ఎలివేట్స్ ది మైండ్ అండ్ ద థింకింగ్ ప్రాసెస్ అది మీకు మహాత్మున సన్నిధిలో కలుగుతుంది అంచేతనే సాధువు ఏం ఉపకారం చేసాడు అని అడుగుతారు ముఖ్యంగా ఈ మధ్యన అడుగుతున్నారో లేదో నాకు తెలియదు కానీ కమ్యూనిస్టులు అలా అడుగుతారు ఈ సన్యాసులు ఉన్నారే వీళ్ళ వల్ల ఏమిటి ఉపకారం అని వాళ్ళు కంపేర్ కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి ఒక నలభై ఏళ్ల వయస్సులో ఉన్నాడు నలభై యాభై ఇప్పుడు ఉద్యోగాలు ఈ రోజుల్లో డెబ్భై యాక చేస్తారు ఒక యాభై ఏళ్ళ వయస్సులో సన్యాసి ఉన్నాడు ఏం చేస్తాడు వీడు భోజనం చేస్తాడు కూర్చుంటాడు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 వీడు సాయంకాలం అయ్యేప్పటికీ భోజనం చేసి యాభై కొండలు ప్రొడ్యూస్ చేశాడు అని అనే కాబట్టి దీన్ని గతితార్కి శాస్త్రము ఏదో ఉంది సో మెటీరియల్ మెటీరియలిజం వాటెవర్ సో డైలెక్టిక్ మెటీరియలిజం వాటెవర్ సో దాని ప్రకారంగా వీడు హీజ్ ఎ బర్డన్ టు ది సొసైటీ బికాజ్ హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ వెరెస్ హీఈస్ ప్రొడ్యూసింగ్ ఎ పార్ట్స్ యాభై పార్ట్లు తయారు No, he is a burden to the society. He contributes to the the society. society. contributes ఇంత తప్పు లాజిక్ ఇంత యూస్లెస్ థింకింగ్ ఇదే కానీ ఇంకొకటి ఎందుకంటే ఇప్పుడు మీరు శంకరాచార్యులను తీసుకోండి శంకరాచార్యులు ఏమిటి చేశారు భిక్ష చేశారు ఆయన ఏం చేశారా కుండలు తయారు చేశారా లేకపోతే కత్తిలు తయారు చేశారా గడ్డబారలు తయారు చేశారా శంకరాచార్యులు కాలంలో తయారు చేసిన కుండలు ఏమైపోయాయి అవన్నీ పోయాయి అవేం లేవు కదా కానీ శంకరాచార్యుడు సృష్టించారు ఆయన ఆయన సృష్టికర్తాయి వీడు ఘటన వీడు కులాలుడే సృష్టికర్త కాదు వాడు సృష్టికర్తే శంకరాచార్యుడు సృష్టికర్తాయి శంకరాచార్యులు ఏది సృష్టించారో అది ఈ వ్యాలిటీకి కూడా ఉంది ఈ కుండల్ని సృష్టించిన వాడు చేసిన వాడి సృష్టి వాడి బతుకుండగానే లేకుండా పోయింది ఏమిటి శంకరుడు సృష్టించింది భావజాలాన్ని సృష్టించారు భావజాలాన్ని సృష్టించారు ఇప్పుడు పార్లమెంట్లో ఈ ఈ ప్రాలిటేరియట్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెట్టారనుకోండి వాడు రోజు అక్కడ కూర్చుని ఆ గ్యాలరీలో కూర్చుని వీళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు అర్జుకుంటూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు వేస్ట్ అని ఇవతలకు వస్తుంది వీళ్ళకంటే నేను నేను రోజు యాభై కుండాలు చేస్తాను వీళ్ళందరూ వేస్ట్ అంటారు వాళ్ళు వేస్ట్ కాదు వాళ్ళు దే ఆర్ ది లా మేకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ జీవనాన్ని శాసించేటువంటి భావాలని వాళ్ళు నిర్మాణం చేస్తారు అక్కడ వాళ్ళు వేస్ట్లు వీడనుకుంటాడు ఈ కమ్యూనిస్ట్ థింకింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి సన్యాసి వాడు ఏమీ సృష్టించడు వాడేమి వస్త్రాలు నెయ్యడు కుండలు చేయడు ఇలా ఇవేం చేయడు ఏమి హీ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బట్ హీ ప్రొడ్యూస్ ఐడియాస్ అండ్ మనుష్యుల జీవితాలను ఐడియాస్ శాసిస్తాయి త్యాగము అనే ఒక ఐడియాని వాడు అలాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు మీరు ఆఫీస్లోకి వెళ్ళారనుకోండి ట్రై టు ఫర్ హింసల్ సబార్డినేట్స్ దే ఆర్ డూయింగ్ దట్ ఎవ్రీబడింగ్ ఫర్ హింసాల్ అందరూ కలిసి పనిచేస్తున్న ప్రతివాడు తాను తన ఇల్లు తన వాకి తన డబ్బు తన జీతం తన కెరియర్ కోసం పనిచేసుకుంటాడు వేరే అటువంటి వాతావరణంలో మనం బతుకుతాం స్వామి అరే సన్యాసి హీ రిప్రజెంట్స్ ది అపోజిట్ త్యాగము అనేది ఒకటి ఆపోజిట్ చేస్తాడు త్యాగ భావన మీకు అలాగా సమాజంలో త్యాగభావన ఉండాలి అంటే సాధువులు ఉండాలి సపోజ్ సమాజంలో త్యాగభావన లేదనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఏమిటవుతుంది అందరూ దోపిడీ దొంగలు లంచగుండులు అయిపోతారు అంతే కదా త్యాగభావన లేని వాడికి ఏమవుతాడు ఏమవుతాడో మీరే చెప్పండి సమాజంలో త్యాగభావన లేకపోతే ఏమిటవుతుందో మీరే చెప్పండి యూ టెల్ మై ఇగ ఇప్పుడు నేను చెప్పిందే అవుతుంది కాబట్టి అది చాలా ఆ సత్సంగంలో అంత పవిత్రత ఉన్నది అంచేతనే ఎప్పుడూ కూడా విషయ ధ్యానం చేయకూడదు విషయ ధ్యానం చేసి అలవాటు నుంచి రక్షించుకోవాలి ఎవరిని వ్యక్తి తనని తాను మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పురుషస్య సో వీడు కనుక విషయ ధ్యానమే చేస్తున్నాడంటే విషయ బెడ్ మీద ఉంటాడు విషయాలని ధ్యానం చేస్తూ ఉంటాడు మనుషులు ఎలా తయారవుతారంటే బెడ్ మీద ఉంటాడు చౌబతుకుల మధ్యన కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటాడు కొట్టుమిట్టులు ఆడుతూ ఉండేవి ఏమన్నరా అమ్మాయికి టెలిగ్రామ్ ఇచ్చారా మనవాడికి టెలిగ్రామ్ ఇచ్చాడా కూతురు టెలిగ్రామ్ ఇచ్చారా అనుకో ఎందుకండి వీడికి స్వర్గానికి వెళ్ళబోతున్నాడు కదా దేహత్యాగం చేయబోతున్నాడు కదా వీడికి ఎందుకు వెళ్ళాడు టెలిగ్రామ్లు వీళ్ళందరూ వచ్చే ఉద్ధరిస్తారా ఆ టైంలో ఉద్ధరించేది ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం దానికి తన హీ హ్యాస్ టు బికమ్ ఇంట్రాస్పెక్టివ్ అట్లీస్ట్ ఆ సమయంలోనైనా ఇంట్రాస్పెక్షన్ లేకపోతే సో వీడు ఏం చేస్తాడంటే అదేంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి హార్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అపోలో దగ్గరికి వెళ్తారు అపోలో ఏం చేస్తుంది అపోలో రక్షిస్తుంది అంటే హార్త్ ప్రాబ్లం వస్తే హార్త్ ప్రాబ్లం వస్తే నువ్వు భాగవతం రక్షిస్తుంది భాగవతం ఎక్కడ చెప్తున్నారో చూడు అక్కడికి వెళ్ళు పరీక్షని మహారాజు గారు అంతేగాని హార్త్ ప్రాబ్లం వచ్చిందని హా పరిగెడితే వాడు ఏం చేస్తాడు నీ దగ్గర ఉన్న పది లక్షలతో నువ్వు అక్కడికి వెళ్తే రెండు లక్షలతో వాపసు వస్తావు దర్లీ వాటికి వెళ్ళు ఆరు ఎనిమిది లక్షలు వాడు పుచ్చేసుకుని ఎక్కడికైనా మహాత్మ దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేయడం సలహా చెప్తున్నాడు ఆ పను ముందే చేయొచ్చుగా ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు ఏం చేయమంటారు అన్నారు మీ సలహా ఎవరన్నారు నేనన్నాను మీరేమనుకుంటున్నారు చెప్పన్నాను నా సలహా నేనేం చెప్తాను నేనే డాక్టర్నా ఏమన్నా నేను ఈ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని అనుకోవట్లేదు అని అన్నారు గాడ్ బ్లెస్ యూ ఐఆమ్ విత్ యూ అని చెప్పి భాగవతం దశమ స్కంధం చదవండి దాంట్లో దశమ స్కంధం చదివినట్లయితే శ్రీకృష్ణుని లీలలో అవి ఆ కథలన్నీ రొమాంటిక్గా బాగుంటాయి అవి కనుక శ్రవణం చేయండి శ్రవణం చేసినట్లయితే హృదయ పీడ అలా చెప్పారు హృద్రోగం పోతుందని చెప్పారు అంటే మనస్సు ప్రశాంతం అవుతుంది మనస్సు ప్రశాంతం అయితే హార్ట్ కొట్టుతూ ఉంటుంది అయ్యా ఎంతకాలం కొట్టుకోవాలి అంతకాలం కొట్టుకుంటుంది ఊరికే దాని గురించి బెల్ల పెట్టుకుంటే అలా ఏమండి కొంచెం ఒక్కటిసారి ఈశ్వరుణ్ణి ఆరాధించడం అలాంటి చేసుకోవాలి అది దాని గురించి మీరు మర్చిపోండి ఆ హృదయం గురించి మర్చిపోండి అది ఏం కొట్టుకుంటోంది ఏం కొట్టుకోవట్లేదు డోంట్ వరీ అబౌట్ ఇట్ డోంట్ థింక్ అఫ్ ఇట్ థింక్ హృదయశ్వరుణ్ణి థింక్ చేయండి హృదయాన్ని గురించి ఏం థింక్ చేస్తారు మీరు అసలు హృదయాన్ని వదిలిపెట్టేసి ఈ హృదయ కుహర మధ్యే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మ దాన్ని ధ్యానం చేయాల్సింది పోయి ఈ మాంసపిండాన్ని విడి ఈ మాంసపిండం రక్షిస్తుందండి ఏమీ రక్షించదు మా అది ఎప్పటికో ఆగిపోతుంది ఎప్పుడు ఆగిపోతుంది ఎప్పుడు ఆగిపోతుంది అంటే సపోజ్ పది సంవత్సరాల తర్వాత ఆగుతుంది అన్నాను అనుకోండి నేను పది సంవత్సరాలు ఇజిట్ లాంగ్ పీరియడ్ సపోజ్ అయితే యాభై సంవత్సరాల తర్వాత ఆగుతుంది అంట ఇజిట్ అ లాంగ్ పీరియడ్ నౌకమా కాబట్టి దాని గురించి అసలు చింతనే చేయాలి ఎప్పుడేదైనా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చు నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ అగ్నస్ట్ ఎట్ బట్ హృద్రోగం వచ్చినట్లయితే శ్రీమద్ భాగవతం దగ్గరికి వెళ్ళిపోవాలంటే లేకపోతే భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి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 ఆ మందులు తీసి కిటికీలోంచి అవతలు పారేశాడు ఎవరిలో అడిగారు మందులు కిటికీలోని అవతలు పారేసేవెందుకని అడిగాడు అంటే ఇప్పుడు ఐ వాంట్ టు లివ్ అని చెప్పాడు ఐ వాంట్ లివ్ హ్యాపీలీ అందుకోసం ఐ హావ్ థ్రోన్ ఇట్ అవుట్ ఆఫ్ ది విండో మరి అయితే మందులు ఎందుకు కొన్నా ఉన్నాడు హీ హ్యాస్ టు లివ్ ఫోర్ ఐ పర్చేస్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు డాక్టర్ హ్యాస్ టు లివ్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇలాగంటే సమ్ కైండ్ ఆఫ్ నిహిలిస్ట్ ఫిలాసఫీ అండి ఏమనండి విషయంలో అంతకంటే ఎక్కువ అటెన్షన్ అనవసరం తక్కువ ఎక్సర్సైజ్ చేసుకోవటం ఆహార నియమం పాటించటం డాక్టర్కి చేయాల్సిన సేవ ఏదో వాడికి చేసేయటం అంటే డాక్టర్కి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళడం వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఏవో ఉంటాయి అవి ఆ మందులు